అందరికి ప్రైజ్ లోడ్ ఈ రోజు స్కై పారదనలు జాయిన్ అయినా మీ అందరికి నా వందనలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థంతో యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము మన మధ్యలో ఉన్న చంద్రశేఖరన్న మనకు స్టార్టింగ్ ప్రేర్ చేస్తారు తర్వాత పాట పాడతారు ప్రైజ్ లోడ్ అన్న పరిశుద్ధు మహోన్న కృతజ్ఞతలైనా కాచి కాపాడినందుకు ఎంత వందనైనాభాన్ని ఈ సాయంత్రం సమయం ప్రభావ మీ సన్నిధికి వచ్చినైనా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి వాళ్ళతో మళ్ళీ ప్రసక్తి తొలగించండి లేము తొలగించి మనం ప్రార్థిస్తున్నాం ఆసక్తితో ప్రభావ భయభక్తులతో మీ సన్నిలో సమయం గడపాలండి అటువంటి ఆశ మాకు అందరికీ పుట్టించే మనం ప్రార్థిస్తున్నాం మీకు ఆశ ఉంటుంది ప్రభు కాబట్టి ప్రతి ఒక్కరికి పరిశుధాత్మ అభిషేకం అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం మీ పక్షంగా జీవించాల ప్రభు ప్రార్థన జీవితం లేని జీవితం ప్రభు అగ్ని లేని జీవితం అయినా కాబట్టి దుష్టునికి దొరికే అవకాశాలు ఉంటాయి కాబట్టి నైనా ప్రార్థంలో మేము ఎక్కువ సమయం గడిపి మీ యొక్క వాక్యాన్ని విని వాక్యాన్ని విచిమిపజేసుకొని మా జీవితాలలో అగ్నికి నూనె అంటినట్లు ఎప్పుడు రవ్వ మీ వాక్యము మాలో ఉన్న అగ్నిని బండించాల ప్రవ్వ అప్పుడే మేము వెలగలంనైనా దుష్ట శక్తులు మమ్మల్ని చూసి గజ గజ అటువంటి పరిచర్యలు సేవలు మమ్మల్ని నడిపించండి ఏదైనా మేము ఆరాధనలో పాల్గొన్న వారు అందరి అద్భుతకరం జరిగించండి ఎన్నో దినాల నుంచి ఎన్నో కాలాల నుంచి వాగిపోయిన మేలనన్నిటిని రప్పించమని ప్రార్థిస్తున్నాం ఆకాశత్వములను విప్పమని ప్రార్థిస్తున్నాం స్వస్థతలు అద్భుతాలు తండ్రి ఊపరవ ఆశీర్వదాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీరు ఇక్కడ ఏది విప్తే అక్కడ విప్పడను ఏది బంధించబడితే అక్కడ బంధించబడనన్నారు నైనా కాబట్టి సమస్తం ప్రతి ఒక్కరి జీవితంలో మేము ఆశలను విప్పేస్తున్నాం అయినా వాటన్నిటిని తన్మల్లి ఓపరవ వారి ప్రార్థిస్తున్నాం సంపూర్ణంగా మీ కొరకు సాక్షులుగా జీవింపజేయమని నా బ్రదర్ మీరు పాట పాడను బ్రదర్ నేను జ్ఞానినని అతిశయం ఉందెదనా క్రీస్తు దాసుడనై ఇలా నే నేను జ్ఞానినని అతిశయం ఉందెదనా క్రిస్తే సుధాసుడనై ఇలని జీవితున్నా ప్రాణాత్మ శరీరమును ఆయన కర్పితున్నా ఆయన సాక్షినై నై ఇల ఆయన సాక్షినై ఇలానే జీవింతునా నేను జ్ఞానినని అతిశయముందెదనా క్రీస్తు దాసుడనై ఇలానే జీవితునా అంతరిక్షమున వెళ్ళిన అన్ని శోధించిన వింతాటకము కనుపరచిన ప్రభు నిన్ను శోధించిన అంతరిక్షమున వెళ్ళిన అన్ని శోధించిన వింత నాటకము కనుపరచిన ప్రభు నిన్ను శోధించిన ఇది వ్యర్థమే అని తెలపనా ఇది వ్యర్థమే అని తెలపనా నిన్నునే మరతున్నా ప్రభు నిన్నునే మరతున్నా నిన్నునే మరతున్నా ప్రభు నిన్నునే మరతున్నా నేను జ్ఞానినని అతిశయముందేదనా క్రీస్తు దాసుడనై ఇలనే జీవితున్నా ప్రాణాత్మ శరీరీరమును ఆయన కర్పితున్నా ఆయన సాక్షి నై ఇల నే జీవితున్నా నేను జ్ఞానిన అతిశయం ఉందేదనా క్రీస్తు దాసుడనే ఇలానే జీవితునా నా తల్లి తల్లిదండ్రులు నను విడచిన నీ ప్రేమ నను మరచునా నా తల్లిదండ్రులు నను విడచిన నీ ప్రేమ నను మరచునా ఏ ధనమోహము నన్ను చుట్టినా నీ ప్రేమకు సరితూ గుణ మోహము నను చుట్టినా నీ ప్రేమకు సరితూ గుణ ఇది వేర్దమే అని తెలపనా ఇది వేర్దమే అని నిన్ను నే మరతున్నా ప్రభు నిన్ను నే మరతున్నా నిన్ను నే మరతున్నా ప్రభు నిన్ను నే మరతున్నా నేను జ్ఞాని నీ అతిశయ క్రీస్తు దాసుడనై ఇలానే జీవితున్నా ప్రాణాత్మ శరీరమును ఆయన కర్పితున్నా ఆయన సాక్షి నై ఇలనే జీవితున్నా నేను జ్ఞానిన నీ అతిశయముందెదనా ఇలాలో నీ ప్రేమ ప్రకటించనా నన్ను నా నిన్ను నాలో చూపించనా నీ త్యాగమునే వివరించనా నీ ఆత్మనే పొందనా ఇళ్ళలో నీ ప్రేమ ప్రకటించనా నిన్ను నాలో చూపించనా నీ త్యాగమునే వివరించనా నీ ఆత్మనే పొందనా ఇది జీవమే అని ఇది జీవమే అని పలకనా మోయనా ప్రభు శిలువని మోయనా శిలువని మోయనా ప్రభు నీ శిలువని మోయనా నేను జ్ఞాని నే అతిశయొందదనా క్రీస్తుడనై ఇలనే జీవితున్నా ప్రాణాత్మశిరీరమును ఆయన కర్పితున్నా ఆయన సాక్షి ఇ సాక్ష జీనా జీవి ప్రజల సిస్టర్ అండ్ బ్రదర్ థ్యాంక్ యూ ప్రైజ్ ల బ్రదర్ మన మధ్యలో ఉన్న మోదరి సిస్టర్ మనకు దేవుని ఓకే నందిస్తారు ప్రైజ్ల సిస్టర్ ప్రైజ్ మార్త ఇరవై ఐదో వచనము ఇరవై ఐదో అధ్యాయము నాలుగో వచనం ఒకసారి చదువుకుందామండి బుద్ధి గల వారు తమ దివిటీలతో కూడా సిద్ధుల్లో నూనె తీసుకొని పోయేది ఆ చిన్న ప్రార్థన చేసుకుందాము దేవ మహోన్నతుడ మా దేవ నిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వెళ్ళది వందనాలే దగ్గనా తండ్రి ఈ సమయాన్ని అనుగ్రహించినందుకు నాకు రవ్వ మీకు అనేక వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయా దెవ ఎదుగున్న తండ్రి గమనించండి నేనైనప్పటికీ ప్రవ్వా దేవ నన్ను ప్రవ్వా మీ సులోచాటను మరుగుపరిచిన తండ్రి మీరే నా తండ్రి మాతోను నా తండ్రి నాతోను మాట్లాడమని ప్రవ్వా దేవ నా తండ్రి దేవ మీ వాక్యముతో నా నింపమని ప్రవ్వా దేవ మీ పరిశుద్ధాత్మ నడిపింపను మాకు అనుగ్రహించమని నచ్చినేసి క్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాను పరమ తండ్రి ఆమె అయితే ఇక్కడ చెప్పబడిన వాక్యాలు బుద్ధిగలగా బుద్ధి వారు తమ దివిటీలతో కూడా దివిటీలలోలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయి వీళ్ళు ఎక్కడికి దివిటీలలో దివిటీలు పట్టుకొని సిద్ధల్లో నీళ్ళు నూనెని వేసుకొని నూనెని పట్టుకొని వాళ్ళతో ఆ శుద్ధుల్లో నీ నూనె తీసుకొని ఎక్కడికి వెళ్ళారు ఆ ఎందుకు వెళ్ళారు అన్నది మనం చూసినట్టయితే పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పరలోక రాజ్యం గురించి ఇక్కడ మనకి చెప్తా ఉన్నారు ప్రభువు అనేక పర్యాయంలో దీనికి ముందే దేవుని రాకడ గురించి చెప్తా ఉన్నారు రాకడ సూచనలు కానీ ఆ సమయాల్లో ఏమేమి జరుగుతా ఉంటాయి అని చెప్పనని అనేక వచనాల ద్వారా తన శిష్యులకి వారి ద్వారా మనకి చాలా బోధిస్తా ఉన్నారు అదే అదే వాక్య ప్రకారంగా పరలోక రాజ్యము గురించి ప్రభువు వివరిస్తా ఉన్నారు పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్ల కుమారుని ఎదుర్కొన్నటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నది అని చెప్పని అంటా ఉన్నారు ఈ పరలోక రాజ్యం అన్నది తమ దివిటీలతో తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనటకు బయలుదేరిన పది మంది కన్నీకలను పోలి ఉన్నది అని చెప్పను అంటున్నారు అయితే ఈ పరలోక రాజ్యము ఆ పెండ్లి పెండ్లు పెండ్లు తన పెళ్లి కుమార్ తీసుకొని తన ఇంటికి ఇవా పరలోక రాజ్యానికి ఈ సం అంటే సంఘంగా ఆ కన్నికలు అంటే సంఘంగా ఈ కన్యకలు అన్నవారు సంఘానికి సాదృశ్యంగా ఉంటా ఉన్నారు సంఘము విశ్వాసులు ఆ ఆయన్ని నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డని ఆయన్ని నమ్ముకున్న వాళ్ళని సూచిస్తూ ఉంది ఈ ఈ కన్యకలు మంది కన్యకలు అయితే వీరిలో ఐదుగురు బుద్ధి బుద్ధి లేని బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధివారుగా బుద్ధి అని చెప్పని ఉంది అయితే వీళ్ళని రెండు బ్యాచ్లుగా రెండు బ్యాచెస్ గా డివైడ్ చేసి ఉన్నారు ఒక బ్యాచ్ లో బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు ఇంకొక ఇంకో ఐదుగురు బుద్ధి లేని ఉన్నారు ఆ బుద్ధి లేని వారు తమ దిగిటీలను పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు ఆ వాళ్ళు వాళ్ళు తమతో కూడా బుద్ధి బుద్ధి లేని వారు తమ దివిటీ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనెని తీసుకొని పోలేదు అయితే సంఘ బుద్ధి లేని కన్యుకలు అన్న వాళ్ళు సంఘంలో ఉంటూనే దేవుని మాటను వాక్యాన్ని చదువుకుంటూ ఆ దేవుని మా కలిగి దేవుని మాటలుగా విని వాళ్ళ వాళ్ళు ఆ వాక్యానుసారంగా ఆ లేకపోయి పరిశుద్ధాత్మని వా నూనె అన్నది సిద్ధంలో నేను నూనె తీసుకొని అంటే నూనె అన్నది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా సాదృశ్యంగా ఉంటుంది అయితే వీళ్ళు అయ్యపాటైతే కలిగి ఉన్నారు కానీ అది దేవుడి రాకడ వరకు కొనసాగించే స్థితిలో అయితే వీరు లేకుండా లేకుండా ఉన్నారు అయితే అందువల్ల ఇక్కడ ఏం జరిగింది పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ హుద్ధి వారు తమ దివిటీలతో కూడా సిద్ధలో నూనె తీసుకుని పోయారు అయితే బుద్ధి వాళ్ళు ఏం చేశారు వాళ్ళతో దివిటీలతో కూడా తమ సిద్ధల్లో నూనెనే తీసుకొని పోయారు పరిశుద్ధ ఆత్మని తన వాళ్లతో ఉన్న వాక్య అనుభవాన్ని కూడా పరిశుద్ధ ఆత్మని నింపుకొని ఎప్పుడు తొలగిపోకుండా ఆ విశ్వాసాన్ని ఎప్పుడు పట్టుకొని ఉండేవారుగా ఉన్నారు అయితే పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కొనికి నిద్రించచు ఉన్నారంట అయితే పెండ్లి కుమారుడు ఇంకా వస్తారని చాలా పాత నిబంధన కాలం నుంచే దేవుడి రాకడ గురించి ఏసు ప్రభు వస్తారు వస్తారని చెప్పనని పాత నిబంధనలో కూడా చెప్తానే ఉన్నారు అయితే ఏసు ప్రభు వచ్చినప్పటికీ వీళ్ళు తెలుసుకోకుండా ఉన్నారు ఆ తర్వాత ప్రభువు రెండో రాకడ గురించి పరలోక రాజ్యం గురించి చెప్తా ఉన్నప్పుడు వాటి గురించి చెప్తా ఉన్నారు అయితే వాటి అన్నింటినీ లక్ష్య ఈ లోకంలో ప్రతి ఉన్న ఈ లోకంలో మెళకోవుగా ఉండకుండా పరిశుద్ధాత్మలో గాని దేవుని ఎందు మెలకుగా ఉండకుండా వీరు కురికే నిద్రించే స్థితిలో చల్లారిపోయిన స్థితిలో వీరు ఉంటా ఉన్నారు అర్ధరాత్రి వేళ ఐదుగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని కేక వెనక వినబడేను అయితే దేవుడు వచ్చేస్తున్నాడు అర్ధరాత్రి వేళ ఆ ఇంకో వచనలో దేవుడు మీరు మీరు కనుగొని ఘడి కనుగొనని ఘడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధముగా ఉండండి అని చెప్పనని మత్త వార్త ఇరవై నాలుగో వచనంలో ఇరవై నాలుగో అధ్యాయము వచనంలో కూడా ఉంటుంది మనం ప్రభు వచ్చే సమయము అన్నది మనకి అసలు తెలి మనకే కాదు ప్రభు ఒక సమయంలో దేవుడు నాకు కూడా తెలీదు నా కూడా పరలోకంలో ఉన్న దూతలకు కానీ దేవు ఏసు ప్రభు కూడా నాకు కూడా తెలియదు తండ్రి రాకడా అని చెప్పనని ఆ వచనంలో కూడా రాసి ఉంటుంది మీరును అందుకని యేసుప్రభు ఏమంటున్నారు మీరు అనుకోనని మీరు కనుక్కోలేరు ఏ సమయంలో వస్తారో కాబట్టి అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పనని సిద్ధపాటు అన్నది మనకి విశ్వాసలైన వారికి ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది ఏ సమయంలో ఏ గడియలో ప్రభువు వస్తారో మనకు తెలియదు కాబట్టి కాబట్టి మనము మన మన జీవితంలో ప్రభువుని కలిగి మనం ఎప్పుడు సిద్ధపాటి ప్రభువు అక్కడ ఎప్పుడైనాప్పటికీగా ఎప్పు ఎప్పటికైనా మనం సిద్ధపాటు కలిగి మనం ఉండాలి కలిగి ఉండాలి యుగాంత కాలంలో క్రీస్తురాక ఆసన్నమైందని తెలిసి తెలిపే సూచనలు హెచ్చరికలు ఆ ఉంటానే ఉన్నాయి ఈ నిజ సంఘ సభ్యుల్ని ఆ తట్టి లే వెన్ను తట్టి వాళ్ళని వాళ్ళని మెలకుగా అలర్ట్ గా ఉండి మన జీవితాన్ని మన సాక్ష్యాన్ని మనం కాపాడుకునేవిగా కూడా ఇవి యోగాంత కాలంలో క్రీస్తులు అక్కడికి సంబంధించిన హెచ్చరికలు సూచనలు అనేవి మనకి ఉపయోగపడతాయి మనం వాటిని తెలుసుకున్నప్పుడు మనం దానికి తగినట్టుగా మనం మన మన సిద్ధపాటు మనం కలిగి ఉండాలి వారు తర్వాత అందుకు అప్పుడు కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచేరే గాని బుద్ధులేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా కీడని బుద్ధి గల వారిని అడిగిరే అయితే ప్రభు రాకడా ప్రభు అర్ధరాత్రి వేళ వాళ్ళు వచ్చారు అప్పటి సిద్ధంగా ఉన్నారు వాళ్ళతో పాటు దివిటీలు పట్టుకున్నారు సిద్ధ నూనెలు తెచ్చుకున్నారు కానీ ఎంత సమయం వెయిట్ కానీ అర్ధరాత్రి సమయం వచ్చేసరికి దేవుడు వచ్చే సమయానికి వారి దగ్గర వాళ్ళు వచ్చే సమయానికి ఇంకా సిద్ధపాటు సమయం అప్పుడు కన్యకలు అందరూ లేచి నిద్రపోతున్నారు వీళ్ళు బుద్ధి కలిగిన వారనే కాదు లేని వారని కాదు ఉన్న పది మంది కన్యకలు నిద్రపోతానే ఉన్నారు కానీ దేవుడి స్వరం దేవుడు రాకడ స్వరం ఏరో ఎప్పుడైతే విన్నారో వాళ్ళు లేచి వారి స్థితిని మళ్ళీ సరిచేసుకొని చెక్కబెట్టుకుంటున్నారు తను వాళ్ళ దివిటీలను అయితే బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మా కీడని బుద్ధి గల వారిని అడిగారు అడిగిరి అయితే బుద్ధి ఆ కన్యకలు వాళ్ళ దిగుటీలు ఆరిపోతున్నాయంట వారి వారి జీవితం ఇప్పటి వరకు దేవుడు వెయిట్ చేశారు చేశారు దేవుడు రాకడ గురించి దేవుడు కొరకు వెయిట్ సిద్ధపాట్లో కలిగి కానీ ఈ ఎదురు చూసే ఆ క్షణంలో ఆ సమయంలో వీళ్ళు నిద్రించడం వల్ల వారి దగ్గరున్న ఆ వారి దగ్గరున్న ఆ దివిటీలలో నీ నూనె సరిపోదని చెప్పనని వారికే ఎవరి జీవితం వారికి ఎవరి ఆత్మ వారికే చెప్తానే ఉంటుంది ఈ ఈ భక్తి మనకి సరిపోదు ఇంకా భక్తి కావాలి అని చెప్పనని మన ఏ స్థితిలో ఉన్నప్పటికీ మన మన జీవితంలో మన ఆత్మ మనకి ఎప్పుడు పరిశుద్ధ ఆత్మ ఎప్పుడు చెప్తానే ఉండేది ప్రతి విషయంలోనూ హెచ్చరిక అన్నది మనకి కలుగజేస్తా ఉంటుంది అటే రీతిగానే వాళ్ళకు కూడా ఆ కన్యకలు అందరూ లేచి ఆ దివిటీలు చెక్కబెట్టుకున్నప్పుడు బుద్ధులేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి అని వారికి తెలిసి ఆ మీ కొంచెం మా కీడని వారిని అడిగిరి వాళ్ళ దీపాలు ఇప్పటిదాకా వారితో పాటు కునికి నిద్రపోతున్నారు కానీ వాళ్ళ దీపాలు వాళ్ళ భక్తి వాళ్ళ ఆత్మీయ జీవితం చూస్తే వాళ్ళు చక్కగానే ఉన్నారు చక్కగానే కాన్ఫిడెంట్ గానే దేవుళ్ళో ఉన్నారు కానీ వీళ్ళలోకి వచ్చేసరికి ఆ లక్ష్యం దేవుడి మీద ఉన్న గురి కానీ లక్ష్యం కానీ వీళ్ళకే తెలిసిపోతా ఉంది మనకున్న నూనె మనకున్న విశ్వాసం మనకున్న ఆత్మీయ ఇది దేవుడు వచ్చే వరకు దేవుడు వచ్చేస్తున్నాడు ఇది ఆయనకి సరిపోదు అని చెప్ప ఆయన్ని ఎదుర్కోవడానికి ఇది అయితే సరిపోదని వాళ్ళని బుద్ధి కలిగిన కన్యకల్ కన్యకల్ని వెళ్ళి అడుగుతున్నారంట అయితే మాదివిటీలు ఆరిపో అందుకు తొమ్మిదో వచనంలో అందుకు బుద్ధిగల కన్యకలు మాకునో మీకునో ఇది చాలదేమో అని అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని అయితే ఈ అందుకు బుద్ధిగల కన్యకలు అయ్యా మాకివ్వండి ఈ మీ నూనె మీ బుడ్డిల్లో ఉన్న నూనె మాకు కూడా ఇవ్వండి అని చెప్పను అని అడిగినప్పుడు ఆ అడిగినప్పుడు వాళ్ళు బుద్ధి కలిగిన కన్యకలు మాకును మీకును ఇది ఇది చాలాదేమో మీరు వెళ్ళి కొనుక్కోండి అమ్మవారి దగ్గరకు వెళ్ళి అని చెప్పను అంటున్నారు ఎవరి భక్తి వాళ్ళది వాళ్ళ దగ్గర నుంచి మనం అడిగి వాళ్ళు చెప్పిన వాక్యం కాని ఏదైనా మనం తీసుకొని మనం ఇప్పటి వరకు మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి కట్టుకున్న ఈ భక్తి జీవితం కొంత సమయంలో దేవుణ్ణి ఎదుర్కొనే సమయం వరకు సరిపోకపోతే అది ఎవరి దగ్గర వచ్చేస్తున్నాడు ప్రభువు ఆ వచ్చే సమయంలో మనం వెళ్ళి ఎవరి దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళి అది కొనుక్కుంటే వచ్చేది కాదు అది ఎవరిస్తే ఎవరిచ్చినా వాళ్ళు పొందుకునేది కాదు ఎవరు అమ్మడానికి వీలు పడింది కూడా వీలు కూడా కాదు అయితే అది ఎవరు అంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ విశ్వాసం కానీ దేవుని వాక్యం కానీ ఆ వాక్యం వినడం వల్ల వచ్చిన భక్తి గాని దేవుడు ఇవ్వాల్సిందే కానీ ఎవరి దగ్గరకు వెళ్ళి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ భక్తిలో నుంచి మనం మనం పొందుకుంటామంటే అది కుదరనే పని అది ఎవరి భక్తి వాళ్ళని నడిపిస్తూ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి మనం మనం పొందుకునేది కాదు మనల్ని ముందుకు నడిపించేదిగా ఉంటుంది కొంతమంది సాక్ష్యాలు చూసినప్పుడు మనం బలపడతా ఉంటాము కానీ అది విన్నప్పుడు మన దేవుడు మనకి ఇలా ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు అద్భుత కార్యాలు మన కోసం దేవుడు తన రక్తాన్ని తన ప్రాణాన్ని మన ఇచ్చాడు అన్నది మనం రియలైజ్ అయ్యి మనం అందులో ఉంటే అది అది మన జీవితానికి ద్రోహదపడుతుంది కానీ వేరే వాళ్ళ భక్తి మనకి మనల్ని ముందుకు నడిపించడానికి కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది అదే అంటున్నారు మాకున్నది మీకు మాకు సరిపోదు అమ్మ వారి యొద్కి వెళ్ళి కొనుక్కోండి అంటున్నారు అమ్మి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే పొందుకొని అది ముందుకి సాగడానికి ముందుకు వెళ్ళడానికి సరిపోదు అయితే వారు కొనుబోవు పెండ్లి కుమారుడు వచ్చును వాళ్ళు వెళ్ళి కొంటున్నారు ఎంతసేపట్లో కాసేపట్లో ప్రభువు వచ్చేస్తున్నారు అప్పుడు వెళ్ళి ఇంకా కొనుక్కునేది ఏంటి అప్పుడు ఇంకా పొందుకునేది ఏంటి ఆ క్షణాల్లో ఆఖరి క్షణాల్లో మనం ఎంత పాకులాడినా మనకి ఆ నడిపింపు కాని అది దేవుడి ఆత్మ అన్నది ప్రత్యక్షత అన్నది ఆ క్షణాల్లో రాదు మనం పొందుకోలేము కాబట్టి కొనబోచుండగా ప్రభు వచ్చేశారు వచ్చను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్ల విందునకు లోపలికి లోపలికి పోయిరి. అప్పుడు అప్పుడు వీళ్ళు వెళ్ళి కొంటనే ఉన్నారు కొంట ఉండేసరికి ఈ లోప ప్రభు వచ్చేశారు అప్పుడు సిద్ధపడి ఉన్నవారు దేవునితో పాటు ప్రభుతో పెం కూడా పెండ్ల విందుకు లోపలికి వెళ్ళారు అంతటా తలుపులో వేయబడ్డాయి వీళ్ళు వచ్చి చూసే దాకా కూడా లేదు అప్పటికే తలుపులు వేయబడ్డాయి వచ్చారు తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయనని అడుగగా అడగగా అతడు మిమ్మల్ని నేను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పనని అంటా ఉన్నారు అయితే ఆ తలుపులు వేయబడ్డాయి ఇంకా వీళ్ళతో వాళ్ళకి పాలన్నది లేదు లోపలికి వెళ్ళిపోయారు ఇంకా ఎంతసేపు అడిగినా మన వరకు చేసిన భక్తి మొత్తము వృధానే అయిపోయింది అంత సిద్ధపాటే ప్రభు వచ్చే వరకు కలిగి ఉండాలి అయితే మా కోసం తలుపు తీయ్యా అని చెప్పాను అని నేను మిమ్మల్ని ఎరగనని నిశ్చయముగా చెప్పు చెప్పుచున్నాను అనను అయితే ఇప్పటి వరకు ప్రభువు ప్రభువు కోసం వీళ్ళ భక్తి వీళ్ళు దేవుణ్ణి రాకడు కోసం ఎదురు చూస్తున్నారు అన్నది ప్రభువుకు తెలియకుండా ఉందా అంటే లేదు ప్రభువుకు తెలుసు వాళ్ళ కోసం ఇంతవరకు చూశారు అని చెప్పనని తెలుసు కానీ ఆ సమయంలో ఎవరైతే దేవుని దేవుడి దగ్గర ఉంటారో వాళ్ళు వాళ్ళు మాత్రమే ఆ దేవునికి ఏదైనా పూర్తిగా లోబడి పూర్తిగా దేవుని అందు విశ్వాసం కలిగి ఆయన వచ్చినప్పుడు ఆయన ఎందు నిరీక్షణ అన్ని విషయాల్లో దేవునికి అధికంగా లోబడి ఉండి పరిశుద్ధాత్మను కలిగి ఉండి విశ్వాసంలోనూ భక్తిలోనూ తీసుకొని వెళ్ళారు అయితే ఆ ఆ దినమైన ఆ దినమైనను ఆ గడియ అయినను మీకు తెలియదు గనక పదమూడవ వర్షంలో ఆ దినూ గడియ అయినను మీకు తెలియదు గనక మెలుకోగా ఉండడి అని చెప్పనని వాక్యాన్ని సెలవిస్తా ఉంది ఆ ప్రభువు వచ్చే దినము మనకి తెలియదు గనక గడియ దినమైనను మనకు తెలియదు గనక మనం మెలుకోగా మెలకుగా ఉండండి అని చెప్పనని వాచ్యము బాధిస్తా ఉంది ప్రభువు మనకు చెప్తున్న ఒకే ఒక గొప్ప పాఠం ఏంటంటే ఆ మనం దేవుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మెలకువుగా ఉండే మెలకువుగా ఉండడం మన ఆత్మీయ జీవితంలోనూ అన్ని విషయాల్లోనూ ఆధ్యాత్మికంగా సిద్ధమ సిద్ధంగా ఉండడము ఆ పది మంది కన్యకులు నిద్రపోతున్నారు కానీ అయినా వారిలో ఐదుగురు ఆ ఐదుగురు ఆ పెండ్లు స్వరం విని సిద్ధంగా ఉండి ఆ దేవుని ఆత్మను వారి హృదయాల్లో పెట్టుకొని ఆ వాళ్ళు దేవుని కొరకు సిద్ధపాటు కలిగి దేవుని రాజ్యంలోనికి వెళ్ళారు అయితే పరిశుద్ధాత్మ లేకుండా మనం సిద్ధపాటు అన్నది మనకి అసాధ్యంగా ఉంటుంది పరిశుద్ధాత్మ లేకుండా మనం దేవుణ్ణి ఆ క్రీస్తుని కలవడం తండ్రి చేరు ఎంత ప్రయత్నం చేసినా అది వ్యర్థంగానే ఉంటుంది చేసుకున్నామండి మహోన్నతుడ మహాభవిష్యత్తుడ మా తండ్రి ఏదో నా తండ్రి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఇంకొంద నాలుగు స్తోత్రంలో దేవాలో నా ప్రభా ఆ సిద్ధపాటును అనుగ్రహించండి ప్రభావ బుద్ధి కలిగిన కన్యకలు తండ్రి దేవా వారి డ్యూటీలను ప్రభావ వారు సిద్ధపాటు చేసుకొని నా తండ్రి సిద్ధంలో మా తండ్రి నువ్వు తండ్రి మిమ్మల్ని ఎదుర్కొని ఉండగా ప్రభా దేవా మీరు నా తండ్రి మీరు అక్కడ సమయంలో వారని ప్రభు దేవా మీ రాజ్యంలోనికి నా తండ్రి చేరే కృపణ అనుగ్రహించారయ్యా దేవా ఇదిగో నా దేవాటు రైతి కానీ ప్రభు దేవా మేము కూడా ప్రభు దేవా కడవ రోజుల్లో కూడా ప్రభు దేవా దేవ మా ఆత్మీయ జీవితాన్ని దేవా కట్టుకొని ప్రభు దేవా మీ సమయంలో మేము కూడా నా తండ్రి మీ పరిలోక రాజ్యంలో చేరుకోవడానికి మాకు కృపను అనుగ్రహించమని అజురేడు అయిన ఏసు క్రీస్తు నామంలో తండ్రి అడిగి వేడుకని ప్రార్థించే పండుకంటున్నాను పరమ తండ్రి ప్రైజ్ లో సిస్టర్ యూ ప్రైజ్లాడక్క సుజాత అక్క ప్రైజ్లాడక్క మీరు అంశాల గురించి ప్రార్థించిందక్క అక్క ఒకటి ప్రార్థనాంశం ఉందాక రేణుక సిస్టర్ ఆరోగ్యం మంచి ఉండాలని ప్రార్థించిందక్క ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ కృపగల ప్రాప కనికరం నందైశ్వర్యుడ నా తండ్రి గొప్ప దేవుడవు నా తండ్రి ఈ సాయంత్రకాల సమయం ముందు ప్రభ ఈ రీతిగా మాతో మాట్లాడిన దేవుడవు కొద్దిగల కన్యకుల వారి ప్రభ ప్రతి ఒక్కరిని అతన్ని మెలకువుతో ఉండుటకు రాకడకు ప్రభావం సిద్ధపడుటకు సహాయం చేయండి ప్రతి ఒక్కరిని ప్రభావతం మీరు దర్శించినందుకు మాట్లాడుతున్నందుకు నా దేవ అనుదినము మీ యొక్క వాక్యాహారం మాకు అనుగ్రహించి మమ్మల్ని తృప్తి పరుస్తున్న దేవుడవు వందనాలు తెలుస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డ మీరు బలపరచండి వాక్యంలో స్థిరపరచండి విశ్వాసంలో ముందుకు సాగుటకు సహాయం ఈ సాయంత్రకాల సమయం అందున విజ్ఞాపన ప్రార్థనలు ఆలకించమని ప్రభాన తండ్రి ప్రార్థనలు ఆలకించే దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం జీవం కలిగిన మా తండ్రివి జీవాధిపతివి ప్రభాని ఊపిరి పోస్తేనే మేము ఊపిరి తీసుకుంటాం నాయన నా ప్రభడవు నా రక్షకుడవు ప్రభ నా విమోచకుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ప్రార్థన ఆలకించుటకు ప్రభ సిద్ధంగా ఉన్న దేవుడవు నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ యొద్దకు ప్రభంతో నమ్మకంతో ప్రభ మేము వస్తున్నాం ప్రభా నీ యొక్క నా తండ్రి సన్నిధిలో మా యొక్క హృదయంను ప్రభ కుమ్మరించుకున్నటకు ప్రభానతండి విజ్ఞాపనులను ప్రభన తండ్రి నీ యొక్క సన్నిధానంలో ముందు పెట్టుటకు ప్రభావ ఇచ్చిన సమయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రభా నా తండ్రి మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం నాయనా ప్రతి ఒక్కరిని ప్రభా దేశంలో విగ్రహారాధనను మాన్పించండి ప్రతి విగ్రహారాధనను కొట్టివేయండి ఏసియాని నువ్వు సజీవుడైన దేవుడని ఎరువుటకు ప్రభ ప్రతి ఒక్క బిడ్డను నేను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ఉద్యీవంను కలగ ప్రార్థిస్తున్నాం నా విమోచకుడు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఇంతవరకు ప్రభ మా ప్రియులను ప్రభ మీరు కాపాడుతున్న దేవుడు ప్రభ నతడి సేవకులను కాపాడుతున్న దేవుడో సేవలను విస్తరింపజేస్తున్న దేవుడో ప్రభ నతడి సేవలో ఆశ్చర్యకారంలో జరిగిస్తున్న దేవుడు నాయన నీకు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన అదేవిధంగా ప్రభా మా యొక్క నతని సేవలో ప్రభా నతవి పడిపోతూ చల్లారిపోతున్న స్థితిలో ఉన్న బిడ్డలని ప్రభ నా తండ్రి మీరు మేల్కొల్పమని ఉజీవపరచమని అభిషేకించమని ఏసిఆ న తండ్రి వారిని ప్రభ బలపరచమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి యొక్క సేవలకు తిరిగి వాళ్ళు పునరుజ్జీవం పొందాల ప్రభ నా తండ్రి సువార్త సేవలు నా తండ్రి విచ్చే నా తండ్రి ప్రభ మరి విరివిగా పాల్గొనాల నా తండ్రి ఆత్మల సంపాదనలో ప్రభ వారు ప్రయాస వారి ప్రయాసంను దీవించండి బలపరచమని నా తండ్రి ప్రభ మాట్లాడమని వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా నా తండ్రి ఎన్నో ప్రభ నెండి ఎంతో మంది ఆత్మలు నా నశించిపోతున్నాయి ఎసయ్య నా దేవ నా రక్షక ప్రతి ఒక్కరిని ఉజీవపరిచే దేవుడు అవుతాండి నీ చిత్తంలో ప్రభ నీ ప్రతి బిడ్డలు నా ప్రభ బలపరచండి రక్షణలో నడిపించండి ప్రభ ప్రసిద్ధాత్మ కార్యములు వారి గృహముల్లో జరిగించండి ఎసయ్య నా తండ్రి నీ యొక్క కార్యములన్నీ కూడా ప్రభ ఎంతో గంభీరమైనవి ఉన్నతమైనవి నా తండ్రి నీ యొక్క కార్యములను దర్శించుటకు ప్రభ మా యొక్క నేత్రులను వెలిగించండి మాతో మాట్లాడుతున్న దేవుడు ప్రభ నేతలతో మీరు మాట్లాడండి నాయన నశించిపోతున్న ఆత్మలతో మీరు మాట్లాడండి ప్రభ వారి జీవితాలలో కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క రోగులను గురించి ప్రార్థిస్తున్నామైనా ఆసుపత్రిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ ప్రభా నిరీక్షణతో నీ నమ్మక ఉంచి ప్రభా స్వస్థపరచు దేవుడవు యహోవా రాఫాన్ తెలుసుకుంటకు ప్రభా సేవకులనుడుపు ండి మీకు కార్యంలోని ప్రభ జరిగించండి నా తండ్రి ఎంత మందో ప్రభ వివ నా తని వివాహములు కాక ప్రభ నా తండి ఏసయ్యా నా తండి ఏకాంగులుగా ఉండిపోతున్నారు ప్రభ వారిని మీరు దర్శించండి అయినా వారికి సరైన జీవన నా తండ్రి పార్ట్నర్ ని మీరు దయచేయండి ప్రభా ఏసొప్ప వారి కుటుంబాలలో జరిగించండి నా తండి ఎంతమంది తల్లిదండ్రులు ప్రభ వారి బిడ్డల వివాహ నా తండి ప్రార్థిస్తున్నారు నా తండ్రి నతండి ఉన్నటువంటి కుటుంబాలలోకి వారిని నడిపించండి బలపరచండి నా తండి మీరు చిత్త మీరు ఏర్పరిచిన కుటుంబంలోనికి ఆ బిడ్డలను మీరు తోడుకొని సరి అయిన సాటి అయిన సహాయం మీరు దయచేవాడవు ప్రభు ఏకాంగులను సంసారాలుగా చేసే దేవుడు నాయన నీకు కార్యలను జరిగించమని ప్రార్థిస్తున్నాం నా విమోచకుడు నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభ నా ఏసయ నా తండ్రి మరి ప్రార్థన విజ్ఞాపనలు ఎంతో మంది ప్రభ నా తన్ని అడుగుతున్నారు నాయన ప్రతి విద్యంగా నా వారిని స్వస్థపరిచే దేవుడవు ప్రతి సంఘంలో ఉద్యమపరచండి ప్రతి స్థలంలో నా ప్రభ నీకు కార్యలను చూచుటకు ప్రభ మనోనేత్రం నుండి నిన్ను ఆనుకొని జీవించే భాగ్యం ప్రతి ఒక్క దయచేయండి ముఖ్యంగా ప్రభ న తండ్రి కేపీఎం నా మినిస్ట్రీస్ లో ప్రభ నా తండ్రి మీరు బలపరచండి ప్రభ ఉన్నత స్థితిలోనికి నడిపించండి ఆయన ఉజ్జీవంని రగిల్చండి ప్రభ చల్లారిపోతున్న వారిని బలపరచండిసయ నా తండ్రి పడిపోయిన వారిని ఉద్ధరించి వాడవు నా వందనాలు చెల్లిస్తున్నావు ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టు దేవుడు కావు ప్రభ ప్రతి నువ్వు నా దర్శిస్తున్నావు ప్రభ నతండి వారిని మీరు బలపరుస్తున్నారు నా సంపూర్ణంగా నీకు చిత్త లోబడి ప్రభ సమర్పణతో సేవ చేయటానికి మీరు సహాయం చేయండి కొండెములు ఆడు వారిని ప్రభ అతని గద్దించండి నాయన ఏ విధంగానైతే సేవను ప్రభ ఆటంక పారాలని చూస్తున్నారో ప్రతి దురాత్మను బంధిస్తున్నా ఏ శక్తి కలిలో కాలిపోవాలా ఏసీ నా తండ్రి అదేవిధంగా సంతానం కొరకు ప్రార్థిస్తున్నారు ప్రభ ఎంతో మంది బిడ్డలు బిడ్డల కోసం అతడి ఏసే మరి ఎదురు చూస్తున్నారు నా సంత లేని ఇల్లాలు ఎంతో మందిని అతన్ని బిడ్డలను దయచేయండి గర్భం తెరవండి ఎందుకంటే ప్రభోవా బహుమానం ఇస్తాడు ఉన్నత స్థితిలో నడిపిస్తాడు అనే ఆశను ప్రభ వారిలో చేరింప చేయండి నాయన నా తల్లి స్వాస్థ్యం దయచేవాడు బిడ్డలు ప్రభనిచ్చే స్వాస్థ్యం నా తండ్రి ప్రభ గర్వంలో తెరవండి ఆటంక పరుసిన శక్తులను మంత్ర శక్తులను బంధించండి బిడ్డలను కలగనీయకుండా చేస్తున్నటువంటి ప్రతి విధమైన అనారోగ్యం బంధిస్తున్నాను ప్రభ కుటుంబాలలో మీరు సంతోషం సమాధానం దయచేసి వారికి ప్రభ మీకు స్వాస్థ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ఏసే నా గురించి ప్రార్థిస్తున్నాం ఎంత మంది ప్రభ ఉద్యోగాలు లేక నా చదువుకొని కూడా ప్రభ ఏసీ నా తండ్రి చూస్తున్నారు నాయన యొక్క కార్యంలోని వారి జీవితాల్లో జరిగించండి సేవలో వాడబడుతున్న వారిని ప్రభ మీరు సేవ ఒక పిలువండి తండ్రి ఎంతమంది అయితే ప్రభా సేవ పిలుపు కోరకు ఎదురు చూస్తున్నారు వారిని మీరు ప్రభా బలపరచండి వాక్యంలో స్థిరపరచండి ముందుకు నడిపించండి నా తండ్రి ప్రభా నిరుద్యోగులకు ప్రభా సరైన ఉద్యోగము సరైన సమయంలో మీరు దయచేయి వాడవు ప్రభ నా తల్లి శక్తి సామర్థ్యంలో దయచేయి దేవుడవు నీవే నాయన గొప్ప కారులను జరిగించండి చిన్న బిడ్డలను యవనస్తులను ప్రభ మీరు కాపాడండి మీరు దర్శించండి నా తండ్రి ఏసీ వారి జీవితాలలో ప్రభ మీరు గొప్ప కారులు జరిగించండి చెడు శ్రేణి స్నేహితులు ప్రభ అంటే చెడు సహవాసంలో ప్రభ దుష్టులు సహవాసంలో పడిపోకుండా దివారాత్రను ధ్యానించట గొప్ప ప్రభ నీకు వాక్యం ప్రభ మాట్లాడండి నేను వారందరూ ముట్టండి నా ప్రభుడవు నా విమోచకుడవు నా తండ్రి నువ్వు ఎప్పుడూ కూడా నా తండ్రి చిన్న బిడ్డలను ప్రభ ప్రేమిస్తున్న దేవుడు నా తప్పటడుగులు వేయకుండా ప్రభ తొట్టిల్లకుండా ఆయన కాపాడు దేవుడవు నీకు వందనాలు తెలిస్తున్నాం ప్రభ నా తండ్రి ఎటువంటి చెడు సహవాసములకు లోను కాకుండా ప్రభ చెడు విషయాలను ప్రభ దూరపరిచేసి ఆ బిడ్డల జీవితాల్లో ఆశ్చర్యకరమైన కారణం జరిగించి తల్లిదండ్రుల సమాధానమును గౌరవమును ప్రభ తీసుకుని వచ్చు బిడ్డలుగా వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి ఎన్ని రకాల ఆటంకంలో ఆ బిడ్డలకు రావాలను ప్రతి ఆటంకంలో నా తండ్రి మీరు తోడై ఉండండి మీరు సహాయించండి మీరు నడిపించండి బుద్ధి జ్ఞానములను ప్రభ దయచే దేవుడవు సరైన త్రోవలు నడిపించేవాడవు నీవే ప్రభ నీ కృపగల కార్యములను ఆ జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా అతండి చెడు సహవాసంలో చెడు అలవాట్లకు పాల్గొ బిడ్డలను ప్రభ విడిపించండి చెడు సహవాసం నుంచి చెడు అలవాటు నుంచి ప్రభ సంపూర్ణ విడుదల బిడ్డలకు మీరు దయచేయమని సార్ సమస్త కార్యంలో ప్రభా మీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం ఆర్థిక ఇబ్బందులతో ప్రభ నెండి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఎన్నో కుటుంబాలలో అలజడులు ప్రభ ఎన్నో కుటుంబాలలో నతండి దిగులు నతండి వ్యసనాలతో ప్రభ చెడిపోతున్న కుటుంబాలు అనేకమున్నాయి ఆయన ప్రతి ఒక్క కుటుంబంలో న తండ్రి ప్రభ ఎలాంటి నతండి అవసరత్తులతో ఎరిగిన దేవుడు ప్రభ మాకు న తండ్రి ఆహారం సమస్తంని ఎరిగిన దేవుడవు ప్రభ మేము అడిగి ఊహించక ముందే మాకు అనుగ్రహించే దేవుడవు నాయనా ఎన్నో రెట్లు మేళ్ళను మేము ఇద్దరి నుంచి పొందుకున్నాం ప్రభ కృతజ్ఞత కలిగి జీవించే ఆ యొక్క మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తుంది లోపములు సరి చేయండి ప్రభ ఎలాంటి ప్రభ ఆటంకంలు కలుగుతున్నాయో ఆ సిస్టంలో ప్రభ సరి చేయండి మీరు ఆ గాయపడిన హస్తంను ముట్టండి ఆ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ఆ విధమైనటువంటి అసౌకర్యంలో ప్రభ తీర్చండి ప్రభ అతని మీరు కారులు జరిగించి వాడవు రతని సేవకు ఆటంకం కలగనీయకుండా ప్రభ నతని బిడ్డను మీరు బలపరచండి ప్రభ ప్రతి విధమైన శక్తులను ఆయన ప్రకారం అంతర దురాత్మ సమూహాలని ఏసు శక్తి కయపరుస్తున్నాం అదేవిధంగా నా తండ్రి నందన్ సాయి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభ లేదండి ఆ బిడ్డ కూడా లంగ్స్ ఇన్ఫెక్షన్ ప్రభ ముట్టండి సరిచేయండి నా తండ్రి ఆ జీవితంలో ప్రభ ఎలాంటి లోటు ఉందో ప్రభ సరి చేయండి నాయన ఎలాంటి ప్రభా కార్యంలో ఆ ఎదురు చూస్తున్నాడో ఆ బిడ్డ బలపరిచి వాక్కు చేత ప్రభ బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి విధమైన సమూహాలని దుష్ట ఆత్మలని ఏ శక్తి గల నామంలో కాల్చివేస్తుంది ప్రతి విధమైన దురాత్మ సమూహమా కాలిపోయిస్తున్నామంలో హాల లూయ్య అదేవిధంగా నా తండ్రి దేశాధికారుల గురించి ప్రార్థిస్తున్నాం ఆయన ప్రభ ఉన్నత స్థితిలో నిలబెట్టేవాడు ప్రభ ప్రభుత్వాలను ఏర్పరచిన దేవుడు ప్రభ నీకు అనుకూలమైన ప్రభుత్వం ని నీవే నా తండ్రి నీ యొక్క ప్రభుత్వంలో ప్రభ ఎలాంటి ఆటంకం జరుగుతున్నా కూడా నా తన్ని అవి నువ్వన్నీ మేలు కొరకు జరిగించే దేవుడు సహాయం చేయండి బిడ్డలన్నీ దేశం ప్రభా కాపాడిన యుద్ధంలో యుద్ధ సమాచారంలో వింటున్నాం కనుక ప్రభ అతని అధికారులకు కావాల్సిన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం నీకు గొప్ప కార్యంలోని ప్రభ బిడ్డలు చూడటకు అతని వారి నేత్రంలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం అతడి ముఖ్యంగా ఈ సువార్థ సేవలో ప్రభ విస్తారంగా అతన్ని సేవ జరగాల ఎంతమంది అయితే ప్రభా సేవని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో అలాంటి వ్యక్తుల చేత ప్రభావ ఘనమైన గొప్ప కార్యాలను జరిగించి సేవలో ప్రభా సమస్తం సాధ్యము అని ప్రభ నువ్వు నిరూపించేవుడవు నాటండి బిడ్డలకు తోడుగా ఉన్నవాడవు నడిపించేవాడవు నీ యొక్క కార్యములను ప్రభ నండి ప్రతి ఒక్క నేత్రం చూడాలన్నాయన వారు చాలా ప్రభ ప్రతి ఒక్కరు స్వ సాక్ష్యపులుగా నిలబడాలన్నా ఆయన ఎంతమంది ప్రార్థనల కొరకు అతని విజ్ఞాపన కొరకు కేబీపీఎం మినిస్ట్రీస్ ని ఆశ్రయిస్తున్నారో వారందరూ ప్రభ నిన్ను ఆశ్రయిస్తున్నారు నటండి ప్రభ మేము విజ్ఞాపన చేస్తుండగా వాళ్ళ జీవితాల్లో మీరు కార్యం జరిగించండి నాగరాజు బ్రదర్ విషయంలో నటని కార్యం జరిగించండి ఆ బిడ్డ యొక్క గృహము కట్టబడాలి ఆ బిడ్డకు నటు అలవాట్లను తీసివేయండి ప్రభ నటని రక్షణ కార్యం జరిగించండి శ్వాస మందు వాక్యం వినుటకు ప్రభ వేగిరపడే మనసు దైత్యమని ప్రార్థిస్తున్నాం అశోక్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నా జాండీస్ తో నచ్చని మరి పక్షవాతంతో బాధపడుతున్నాయి వీళ్ళని మీరు నాయన మీరు రక్షణ దయచేయండి ప్రభా స్వస్థత దయచేయండి ఎసయ కుటుంబంలో కూడా సమాధానం కలగ చేయండి సంపూర్ణ స్వస్థతను దయచేయండి సో రీ సిస్టర్ విషయంలో మీరు కార్యం జరిగించినందుకు మీకు వందనాలు ఆ బిడ్డ సాక్ష్యం ఇచ్చినందుకు మీకు వందనాలు చేస్తున్నాం ఆమె విషయంలో నచ్చండి కార్యం జరిగించిన దేవుడ నువ్వు జీవం గల దేవుడమని తెలుసుకుంటూ కుటుంబంలో నచ్చండి గొప్ప కార్యం జరిగించండి రక్షణ భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన అదేవిధంగా ప్రభా ఈరోజు ఇంతమంది ఎంతమందు ప్రార్థన విజ్ఞాపనల కొరకు అడుగుతున్నారో వారందరినీ మీరు ముట్టువాడవు మీరు తండ్రి ప్రభ సహాయం చే దేవుడు నా తండ్రి ఎవరిని విడిచిపెట్టు వాడవు కావునైనా నేను సమీపించిన వారు సంతృప్తితో మేలుకరమైన జీవితం జీవించటకు గొప్ప కార్యమే వారి జీతంలో జరిగిస్తున్న ఇంకా ఎంతమంది అయితే సమస్యలు చెప్పుకోలేకపోతున్నారో ప్రభ ఎంతమంది అయితే దుఃఖంలో ఉన్నారో ఉద్యోగ విషయంలో నా తండి ఎంతమంది ఆరోగ్య విషయంలో ప్రభ కుమిలిపోతున్నారనైనా వారందరినీ దృష్టించిన దేవుడు నీవేనా ప్రతి ఒక్కరి సమస్యలు ఎదిగిన వాడో ప్రభ నీ ఎక్కువ ఏది కూడా మరుగులేదు ఆయన ప్రతి ఒక్క బిడ్డలోని పాపంలో క్షమించండి రక్షణ భాగ్యం దయచేయండి అదేవిధంగా వారి జీవితంలో సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క మినిస్ట్రీస్ లో ప్రభ వారి ఎంతమంది అయితేనేతండి నీ యొక్క ఆశ్రయం కొరకు ఆర్దిస్తున్నారో ప్రభ వారికి ఆశ్రయ దుర్గమైన దేవుడు ప్రభ వారి కన్నుని తెరవండి నాయన వాక్యంలో నీ యొక్క సత్యం తెలుసుకుంటకు ప్రభ కావాల్సిన జ్ఞానం దయచేయండి ఎంత మందో ప్రభ నా తండ్రి సత్యం తెలుసుకోలేక నశించిపోతున్నారు ప్రభ ఏస చిన్న బిడ్డలు గవనస్తులు వృద్ధులను ప్రతి బిడ్డ ప్రభ నిర్లక్ష్యంతో నా తండ్రి నీ యొక్క ప్రభ త్రోసి వేస్తున్నారు నువ్వు మాట్లాడుతుంటే వినటానికి చెవులు మందగించిన తండ్రి ప్రభా ద్వారాని దర్శించండి నా తండ్రి ప్రభ మరి తప్పుడు ఫాల్స్ రూమర్స్ తోటి ప్రభ మది సేవను ప్రభానతని ఎవరైతే కించపరుస్తున్నారో వారు అందరితో మీరు మాట్లాడండి నా తండ్రి ఏ సేయ నీవు సత్యవంతుడవు నా తండ్రి నీ యొక్క మార్గము సత్యమైనది అని తెలుసుకుంటకు వారికి ప్రేరేపడదా ఇచ్చండి దర్శించండి ప్రవచన ద్వారా కళ్ళ ద్వారా నా తండ్రి ప్రభాన వారిని వాక్యం ద్వారా నీ యొక్క ద్వారా వారితో మాట్లాడండి ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచమని స్థిరపరచమని సేవలో ముందుకు సాగుటకు ఏ ఆటంకములు వస్తున్నాయి వాటి అన్నిటినీ చిరక దొక్కుతూ ప్రభావం సాగే ఆ యొక్క కృప విజ్ఞాపన చేసిన ప్రార్థన వాళ్ళ ఉద్యోగంలో పిల్లలకు చిన్నలకు దేవునికి కృప సదాకాలం అందరికీ మనకు అందరికి తోడుగాక అమీన్ um praise um, the lord brothers and sisters and the key praise the lord praise the lord brothers and sisters and sisters